ఇన్నో సందర్భాలను మనకు తెలియజేశారు వాటిని మనం తెలుసుకొని గుణపాఠం నేర్చుకోవాలి మనం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి పశ్చాత్తాపం బాధ చింత రోధనకు గురి సమాధుల నుండి లేపబడిన తర్వాత పెద్ద మైదానంలో ఏదైతే సమీకరించడం జరుగుతుందో ప్రజలందరూ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 మరియు బాధతో ఇలా అంటాడు యా లైతని రసూలి సబీలా అయ్యో నేను ప్రవక్త మార్గాన్ని అవలంబించి ఉంటే ఎంత బాగుండును అయ్యో నా పాడు గాను నేను ఫలానా వ్యక్తిని నా స్నేహితునిగా చేసుకోకుంటే ఎంత బాగుండు అవల్లని అని దిక్ బాధ ఇది జ అని నా వద్దకు సన్మార్గం వచ్చిన తర్వాత నా ఆ స్నేహితుడు నన్ను ఆ సన్మార్గం నుండి దూరం చేసి పెడ మార్గంలో పడవేశాడు మరో సందర్భం ఎక్కడైతే మనిషి పశ్చాత్తాపానికి గురై బాధపడతాడో తన వెనకటి జీవితాన్ని గుర్తు చేసుకుంటాడో ఎప్పుడైతే అతని యొక్క పాపాలు అతని మీద వేయబడి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 తెలిసినప్పుడు యావైల కద్కున్న ఫీగఫ్ లమ్మిన్హాదా బల్కున్న వాలిమీన్ అయ్యో మా పాడుగాను మేము ఈనాటి ఈ విషయం పట్ల ఎంతో అశ్రద్ధకు గురి అయి అంతే కాదు వాస్తవానికి మేమే దౌర్జన్య పరులము మరియు దుర్మార్గంలో పడి అని వారు ఆ రోజు తమ అశ్రద్ధను గుర్తు చేసుకుంటారు కానీ అప్పుడేమి లాభం ఎప్పుడైతే వారిని నరకంలో వేయడం జరుగుతుందో నరకంలో పక్కలు మార్చి మార్చి వారిని శిక్షించడం జరుగుతుందో ఒకవైపు కాల్చారు మారుస్తారు మరోవైపు కాల్చబడుతుంది మరి మరీ మారుస్తారు మరోవైపు కాల్చబడుతుంది ఈ విధంగా ఎప్పుడైతే వారికి శిక్షలు జరుగుతూ ఉంటాయో అప్పుడు ఇహ లోకంలో అల్లాహను అల్లాహొక్క ప్రవక్తను వదిలి ఏ పెద్దలను ఏ నాయకులను ఏ సమాజ అధికారులను వారు నమ్ముకుంటూ వారి వెనుక నడుచుకుంటూ వారికి విధేయత చూసు చూపుకుంటూ వచ్చారో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటారు ఎప్పుడైతే వారి ముఖాలను నరకంలో తిప్పడం జరుగుతుందో యకు అతనల్లాహో అతానర్ రసూలా అప్పుడంటారు అయ్యో మేము అల్లాహకు విధేయత చూపి ప్రవక్త మార్గాన్ని అనుసరించి ఉంటే ఇంత బాగుండును ఒక రబ్బన ఇన్న అతన సహదరా అనా ఫాదర్లు నస్బీలా ఇంకా వారంటారు ఓమా ప్రభువా మేము మా నాయకుల మా పెద్దల బాటను అనుసరించాము వారికి విధేయత చూపాము వారు మమ్మల్ని పెడమార్గం ఇంతేనా ఇంకా లేదంటే వారి గురించి ఏదైనా శపిస్తారా అవునండి ఎలా ఎలా శపిస్తారు ఎలాంటి ఇంకా వారి గురించి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 అప్పుడు వారి గురించి రబ్బన ఆతిహింధాబ్ ఓమా ప్రభువా వారికి రెట్టింపు శిక్ష నీవు ఇవ్వు లానన్ కబీరా మరి వారిని వారిపై పెద్ద పెద్ద శాపనాలను నీవు కురిపించు నీ యొక్క కరుణకు వారిని దూరం చెయ్యి ఈ అయతుడు సూర్య అహజాబ్లోని అరవై ఆరు నుండి అరవై వరకు మహాశివులారా తీయండి కురాన్ చదవండి అనువాదంతో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 చావును సైతం పొట్టేలు రూపంలో తీసుకొచ్చి విభ చేసే సంఘటన దానిని ప్రస్తావిస్తూ ఈ విధంగా స్వర్గవాసుల సంతోషంలో వారి సంతోషానికి హద్దు లేకుండా ఇంకా సంతోషం పెరిగిపోతుంది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 ఇద్ అప్పుడు తీర్పు సంపూర్ణంగా జరిగిపోతుంది చివరికి చావుకు కూడా చావు వచ్చేస్తుంది ఇప్పటికీ వారు అశ్రద్ధలో పడి ఉన్నారా వహు లాయున్ ఇప్పటికి కూడా వారు విశ్వసించడం లేదా అయితే తప్పకుండా మరి వారికి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 మనలోని ప్రతి ఒక్కరి గురించి అల్లాహుతాల సిద్ధపరిచి ఉన్నాడు ఒకవేళ మనం విశ్వాస మార్గం అవలంబిస్తే ఆ స్వర్గానికి అల్లాహతాల మనల్ని అర్హుణ్ణి చేయుగాక మహాశివులారా అన్ని కోరికలు రద్దయినాయి ఆశలన్నీ కూడా ఇక మిగలకుండా అయినాయి అప్పుడు ఏడుస్తారు ఏడుస్తారు ఏడుస్తారు ఎంతవరకంటే ఇక పూలో కంటి నీరు కూడా అంతమైపోయి రక్తం రావడం మొదలవుతుంది అల్లాహకర్ ఎలాంటి పరిస్థితి గమనించండి ఎలాంటి పరిస్థితి గమనించండి ఇలాంటి ఒక్కరోజు రానుంది అల్లా తెలిపాడు ప్రవక్త సలహా సమయం తెలిపారు తప్పకుండా వస్తుంది రాకముందు మనం గుణపాఠం నేర్చుకుంటే మనం సుఖ సంతోషాలు పొందిన వారిలో కలుస్తాము ప్రవక్త సల్లల్లాహు అలైవలం తెలియపరచారు ఇని మాజా హదీత్ గ్రంథంలో అనసరదయల్లాహు తనుహ్ వారి యొక్క ఉల్లేఖనం షేహ్ అల్బానీ రహమహుల్లా సహహుల్ జామేలో ప్రస్తావించారు ఏడుపును పంపడం జరుగుతుంది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 ఆ నీరు అయిపోయిన తర్వాత వైన్నహుం లయబు దమ్ ఆ తర్వాత వారు ఏడుస్తారు అప్పుడు రక్తం అనేది వారిలో కారుతూ ఉంటుంది మహాశివులారా గమనించండి ఏ సందర్భాల్లో ఏ విషయాల్ని గుర్తు చేసుకుంటూ నరక బాధపడతారో పశ్చాత్తాపడతారో రోధనకు గురి అవుతారో ఏడ్చి ఏడ్చి నీరు కూడా कीरकू अंत रक्तमेंदे कवरापबड़न तरवा इकन गुणपाठोटे मनद अदे पौत कदा अल्लाहत मनंदर की सन्मारगम चूपगासना विधा अवलंबाग्य प्रसाद चुका मरू నరకంలో చేర్పించే ప్రతి పాపం నుండి అల్లా మమ్మల్ని ఇహలోకంలో కాపాడి పరలోకంలో నరక శిక్షల నుండి కాపాడుగాక అన్నీ వాల్ వరహతూ వ